ప్రార్థన చేశాము పరిశుద్ధు రఘు దేవ ఏసేయ వదనాలైనా సర్వనతుడ సమస్త సృష్టికి మూలకారకుడా ఆది సంభుత దేవా దేవ మీకే వదనాలైనా అదృష్ట ద్వే దేవుని స్వరూప మీకు వదనాలు నైనా ఈ దినమంతం మీ యొక్క సాంఛత నడిపించి మీ యొక్క సన్నిధి మమ్మల్ని నడిపించిన సురక్షితంగా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన అడుగు మీరే మాకు సాయకూలుగు నడిపిస్తున్నారు ప్రవ్వ దాన్ని బట్టి మీకు వదనాలు వేసాయ ప్రవ్వా దిన మా పట్ల మీరు ఎంతో వాత్సల్యత కలిగి దయ కలిగి మిమ్మల్ని నడిపిస్తున్నారనైనా ప్రతి విషయంలో మీరే మాకు సహాయకులుగా ఉండి మా అవసరం అన్నింటినీ మిమ్మల్ని ప్రేమించే బిడలుగా మమ్మల్ని తయారు చేసి నడిపిస్తున్నారనైనా ప్రవ్వ మీ వాక్యం పట్ల ఆసక్తి మాకు అనుగ్రహించింది మీకు వదనాలు మా జీవితాంతం ప్రవ్వ మీ యొక్క వాక్యాలని సత్యాలను గ్రహించి అనేకులకు మేము ప్రకటిస్తుండాలా ప్రవ్వ వీటిని ఆపడానికి వీల్లేదు ప్రవ్వ మిమ్మల్ని నిండు మనసుతో సేవించి ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయం ఇక సమాప్తి చివరి అంచెలో ఉంటున్నాం ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు గుర్తిరగని సమయంలో ప్రవ్వా జలప్రలయం వచ్చి మనుషులందరినీ కొనిపోయింది ఆ రీతిగానే మీ యొక్క రాకడా సమయంలో ఉంటుందని చెప్పిన నేను కాబట్టి ప్రవ్వ ప్రతి క్షణం జాగ్రత్తగా మా యొక్క రక్షణని కాపాడుకుంటూ దాన్ని కొనసాగించుకుని పోయే బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం జకరే గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా ప్రవ్వ మీరే మాకు సహాయకులు నడిపించండి అందులోని సత్యాన్ని గ్రహించి దాన్ని దాని మా జీవితంలో జీవనం చేసుకుని అవలంబించుకొని అనేకులకు దాన్ని ప్రకటించాలా అటువంటి బిడల్గా మమ్మల్ని తయారు చేయమని ఏసుక్రీస్తునా ప్రార్థించ ఇరవై రెండవ తారీఖు డిసెంబర్ రెండు వేల పదిహేనవ సంవత్సరం గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం జకరియ గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాం కొంతకాలం నుంచి జకర్య గ్రంథము బబులోనికి సంబంధించిందే బబులోను ఏరీతిగా కూలిపోబోతుంది అన్న విషయాలని జకరియ ప్రొఫెషనల్ ధర దేవుడు మనకు చూపిస్తున్నాడు పోయిన వారం మనము నల్ల సంబంధించిన వాక్యాలని చూసుకున్నాం ఈరోజు చివరి గుర్రానికి సంబంధించిన వాక్యాలని మనం ఆరంభించుకోవాలా దాంతో జకర్యాకి కలిగిన ఒక దర్శనం ముగిస్తుంది వచ్చే వారం నుంచి బహుశా ఇంకొక దర్శనాన్ని మనం గ్రహస్తుంది కాబట్టి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎన్ని దర్శనాలు చూసినా తీర్పుకు సంబంధించిందే యుగ సమాప్తికి సంబంధించిందే యుగ సమాప్తి చివరిలో క్రైస్తవ సంఘము ఎట్లా నాలుగు గుంపులుగా విభజింపబడింది అన్న విషయాలే చూపిస్తున్నారు దేవుడు ఎన్ని వాక్యాలు జానించినా ఏ ప్రవచనాలు ధ్యానించినా అవే చూపిస్తున్నాడు మనకు దేవుడు కాబట్టి అంతకంటే ఇంకా ఏమున్నది అంతకంటే ఇంకా అంతకంటే మించిన విషయాలు ఏం కనిపిస్తలేవు బైబుల్ అంతటా ఎందుకంటే ఇంతకాలము అనేకమైన విషయాలు ధ్యానించిన గాని యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ఎక్కడ చూసినా ఏ వాక్యాలు చేసినా ఆ నాలుగు గుంపులే కనిపిస్తున్నాయి సరే మొదటి మూడు గుంపులు లోపలనే ఉన్నాయి నాలుగవ గుంపు బయట ఉన్నట్లు దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు బయటవ గుంపు గురించి ఎక్కువ చెప్పాడు ఎందుకంటే పోయినవరం గుణం దానికి సంబంధించిన విషయాలు ధ్యానించినాం ఒక దీనారాంకు ఒక సేరు గోధుమలు అయితే ఒక దీనారామునకు మూడు సేర్లు ఎవలు కాబట్టి లక్ష నలభై నాలుగు వేలకు సంబంధించింది ఎవలు కాబట్టి బార్లీ కాబట్టి వాటి వారి గురించి ఎక్కువగా మనం చూడం అక్కడక్కడఅక్కడక్కడ చూస్తూ ఉంటాం ఎందుకంటే నీ వంతులో నువ్వు ఉన్నావు దానిలో అన్నాడు నువ్వు ఇంకేం వరి కావద్దు నువ్వేం చింతించద్దు నీ వంతులో నువ్వు నిలబడినవు అంటే నువ్వు నీ యొక్క పిలుపుకు నువ్వు జీవించినావు కాబట్టి నువ్వు ఆల్రెడీ సీల్డ్ నీ వంతులో నువ్వు ఉన్నావు అంటే నీ క్యూలో నీకు గ్యారంటీడ్ సీట్ అని అర్థం కాబట్టి నువ్వు ఇంకా దాని గురించి చిందించడానికి అవసరం లేదన్న విషయం అదే రీతిగా లక్షా నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధ ఏంటంటే ముమ్మోచిన దినం వరకు ముద్రించబడి ముద్రించబడ్డవాళ్ళు అంటే వాళ్ళు సీల్ చేయబడ్డవాళ్ళు కాబట్టి సీల్ చేయబడ్డవాళ్ళు కాబట్టి వారికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ సీల్డ్ ఇంకా వాళ్ళు ఆల్రెడీ సీల్డ్ కాబట్టి వారి గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదు ఎవరు సీల్ కాలేదో వారి గురించి చెప్పాల్సి వస్తుంది అందుకే గొప్ప జనం గురించి ఎక్కువ చూస్తాం ఎక్కడ చూసిన వాక్యాలు ఎందుకంటే ఆయన మనసు ఆయన హృదయము వాళ్ళ మీద కేంద్రీకరించుకుంది అందుకే ఏ వాక్యం చూసినా గొప్ప గురించి ఎక్కువ విశదీకరించబడ్డ వాక్యాలే కానీ ముద్రించి సీల్ చేయబడ్డ లక్ష మంది గురించి మనకు ఎక్కువ కనిపించదు అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటది ఎందుకంటే నువ్వు యొక్క వాక్యాన్ని జంటే నీకు అనుమానాలు రావచ్చు నువ్వు ఎక్కడన్నా జారిపోతావేమో అని నిన్ను పడిపోనియకుండా జారిపోనియకుండా నిన్ను ప్రోత్సహించే విధంగా అక్కడక్కడ కనిపిస్తా ఉంటాయి అంతే పోయినవరం మనం చూసినాము ను ద్రాక్షరసను పాడు చేయొద్దు అని దేవుడు ఆగ్ఞాయిచ్చిండు అంటే సర్పంపు తేళ్లకు దేవుడే ఆగ్ఞే ఇచ్చిండు గొప్ప జనం మీద పడడానికి ఈరోజు ఎన్నో విషయాలు మీకు చూపిస్తా వాటికి సంబంధించినవి ఎన్ని వాక్యాలుంటాయ్ పాత నిబంధన కాలం మొదలుకొని కొత్త నిబంధన అంతా ప్రకటన వరకు దేవుడు ఆగ్ఞా ఇచ్చిండు సర్పంలకు తేలిక ఆగ్యే ఇచ్చిండు అధికారం ఇచ్చిండు గొప్ప జన కానీ మనకి మటుకు సర్పముల మీద తేలి మీద తొక్కడానికి ఆగి ఇచ్చిండు ఇదిగో సర్పములను తేలన తొగుటకు మీకు అధికారం ఇచ్చిన అన్నాడు కాబట్టి వాళ్ళ మీద మనకు అధికారం ఇచ్చిండు మన మీద వాళ్ళకు అధికారం ఇవ్వలేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళని తొక్కుటకు అధికారం ఇచ్చిన అన్నాడు అని వాళ్ళ మీద అధికారం ఇవ్వలేదు అంటే వాళ్ళని తొక్కుటకు అధికారం అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చుకప్పు మాటలు మాట్లాడి గొప్ప వాళ్ళ తట్టు గుంజుకొని వెళ్తా ఉంటారు కానీ వాళ్ళ మీద మనకి అధికారం ఇచ్చిందంటే వాళ్ళ వాళ్ళని తొగుటకు అధికారం ఇచ్చిందంటే అందులో శరీరంగా నిజంగా తొక్కేది కాదు వాళ్ళని తొగుటకు అధికారం ఇచ్చిందంటే ఆ గొప్పజనని వాళ్ళు ఏరీతిగా గుంజుకొని పోతున్నారో మనం బలవంతం మీద వాళ్ళని తిరిగి బయటకు తీసుకొచ్చుకోవాలా తొక్కడం అంటే అర్థం ఏంటంటే సర్పంలను తెలని గెలవనియద్దు అది విధానం వాళ్ళు గెలుస్తున్నారు ఇంతకాలం గెలిచి గొప్పజనని వాళ్ళ తట్టు తిప్పుకుంటున్నారు మనం వాళ్ళని గెలవనీయద్దు అది తొక్కడం అంటే అర్థం అంటే వాళ్ళ బోధని అది తప్పుడు బోధ అని చూ రుజువు పరచాలి మనం రుజువు పరిచినప్పుడు సరే కొట్లాడేది కాదు వాళ్ళతో పోయి ను చెప్పేటది తప్పు అన్న వాడు వినడు వాడు మార్పు చెందడు కానీ గొప్ప జనము గొర్రెల్లాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చూపించాల ఇదిగో ఇది తప్పు అనేసి ఆ పాస్టర్ నుంచి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి రోషం వస్తుంది మనుషులు ముఖ్యంగా మతంలో సెంటిమెంటల్గా ఉంటారు సెంటిమెంటల్ అంటే ప్రభు కంటే పాస్టర్ ఇంపార్టెంట్ అది సెంటిమెంటల్ అంటే దేవుని కంటే సంఘం ఇంపార్టెంట్ అది సెంటిమెంటల్ సంఘం కొరకు ఏమైనా చేస్తారు కానీ దేవుని కొరకు ఏమైనా చేయరు అది సెంటిమెంటల్ అంటే కాబట్టి వాళ్ళు పాస్టర్ కంటే పాస్టర్ ప్రభు కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు చర్చి బిల్డింగ్స్ కి వాళ్ళ సంస్థకి ఆ చర్చి పేరుకు ఆ పేరు కొరకు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తారు ప్రభు కొరకు త్యాగం చేయరు సెంటిమెంటల్ అంటే అర్థం అది కాబట్టి గొప్ప జనము ఎక్కువ సెంటిమెంటల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు మనం జాగ్రత్తగా ప్రవచత నడిపించాలా పాస్టర్ల గురించి వ్యతిరేకంగా చెప్పడం చర్చి గురించి వ్యతిరేకంగా చెప్పకుండా వాళ్ళు తప్పు వాళ్ళు ఇట్లా వాళ్ళ అట్లా అని చెప్పకుండా కేవలం దేవుని వాక్యంలోనికి వాళ్ళని నడిపించాల వాక్యం ఏ రీతిగా చెప్తుంది ఎవరు ఏ రీతిగా చెప్పినా వాక్యం ఈ రీతిగా చెప్తుంది కాబట్టి నువ్వు వాక్యాన్ని ఆశ్రయిస్తావా మనుషుని కంటే యహోని ఆశ్రయించడం మేలని వాక్యం ఉంది కాబట్టి నువ్వు తీర్మానించుకోవాలా అని వాళ్ళని మెల్లమెల్లగా ప్రేమతో చెప్పాలా నీ హెచ్చరికలో ప్రేమ లేకపోతే మట్టుకు వాడు రాడు అంటే నువ్వు హృదయంలో చేయాలి ప్రవ్వా వాని ప్రేమించే మనసు నాకు అనుగ్రహించి ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం లేకుంటే ద్వేషం ఏర్పడతది లేకుంటే రోషం ఏర్పడుతుంది లేకపోతే ఏమవుతుందంటే అహం ఏర్పడతాద్ వాడిని జయించాలా అన్న అహం నీల వస్తుంది ఇవి గుణగణాలు రానియకుండా ఎందుకంటే చాలా ముఖ్యమైనది ఎందుకంటే వీరు అనింది వీరి నోట్లో ఈ అబద్ధం మన గురించి మన మీద ఎటువంటి నింద రానికుండా అంటే ఈ లోకంలో నింద కాదు దుష్టునికి మన మీద లో తప్పున్నది అని రుజుపరచకుండా వానికి అవకాశం ఇవ్వద్దు మనం వాడు లేకుండా దేవుని సన్నిధిలో మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు వానికి అవకాశం ఇష్టం వాడు అబద్ధం చెప్పలేదు దేవుని సన్నిధిలో మనుషుల మధ్యలో అబద్ధాలు చెప్తారు కానీ దేవుని సన్నిధిలో వాడు అబద్ధాలు చెప్పలేడు యోగ విషయంలో చూసినా మనం కాబట్టి మనం మనము అనిందులం అంటే మన మీద ఏ నింద లేదు ఏ నింద లేకుండా ఉండాలంటే నీ సేవా జీవితంలో యథార్థత చాలా ఇంపార్టెంట్ నీ మనసు ఎక్కడ కేంద్రీకరించుకున్నావు ధనం మీదనా లేక గొప్పతనం మీద ఆడంబరం మీద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం మీదనా లేక నీ సొంత రాజ్యాన్ని విస్తరించడం కొరక ఇవి చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి మనం ఎట్టి పరిస్థితులు వీటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా ధనం విషయంలో ఎందుకంటే దేవుడు పరిశీలిస్తా ఉంటాడు నీకు సమృద్దిగా ధనమిచ్చి పరిశిస్తాడు ఆయన ఆయన విధానం ఒకప్పుడు నీకు తిరినీకి తిండి ఆయన హతుకున్నాక నీ విశ్వాసాన్ని పరిశీలించడం కొరకు నీకు సమృద్దిగా ధనమిస్తాడు అప్పుడు నువ్వు పడిపోతావా ధనం కంటే ప్రభుని ప్రేమిస్తావా అది పరీక్ష కాబట్టి అడుగడుగునా ఆయన పరీక్షించే దేవుడు అనేసి మనం హెబిల్ రాష్ట్ర పత్రిక ఇస్తాం కదా పన్నెండవ అధ్యాయంలో ఒకసారి చూడండి పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయమే హెబిల్ రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనంలో వచనంలో అదే కాదు వచనం సరే అదొక ప్రవచనము కానీ మనని హెచ్చరిస్తున్నాడు ఏంటంటే ఆయన ఖచ్చితంగా పరీక్షించేవాడన్న విషయం కాబట్టి మనం మటుకు రక్షణ అనుభవంలో ఉన్న వాలం తప్పునం చేసిన వరకు ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు వందరాలు చెప్పి శిక్షని ఎదుర్కోవాలి మనం కానీ ఆయన పరీక్ష టైంలో మనం ఫెయిల్ కావద్దు అన్న విషయం నేర్చుకోవాలి ఆయన ప్రతి క్షణం పరీక్షిస్తుంటాడు యోగుని విపరీతంగా పరీక్షించిండు పౌలని పరీక్షించండు ప్రతి శిష్యుని పరీక్షించండి మీరు గమనించడం ప్రతి శిష్యుని పరీక్షించండు మన ప్రభువునే అపవాది చేత శోధించబడేటకు అరణ్య నడిపించిండు కాబట్టి అది విధానం నీ విశ్వాసము పరీక్షించబడకపోతే దానిమే నువ్వు ఆధారపడలేవు అది నిజమైన విశ్వాసం కాదు కాబట్టి అది ఖచ్చితంగా పరీక్షింపబడాల్సిందే అన్న విషయం నువ్వు అర్థం చేసుకోవాలా గొప్ప జనము ఎందుకు అంత భయంకరంగా పరీక్షించబడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలా వాళ్ళు అడుగడుగున్న దేవుని వాక్యాన్ని ధృనీకరించిన వాళ్ళు ప్రతి దశలో దేవుని వాక్యాన్ని ధృనీకరించిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ పరీక్షించబడాల్సిందే అన్న విషయం మనం నేర్చుకుంటున్నాం కానీ మనము విరవీగేది లేదు ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనని ముద్రించిండు సీల్ చేసిండు ఆ నూనెను మరియు ద్రాక్షడగొట్ట కొన్ని విషయాలు కొన్ని వారం చూపించడం లేదు నాకు తెలియదు ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఒక వాక్యం ఉంది దాన్ని చూపించాక నేను నల్ల సంబంధించిన బోధం ముగిస్తున్నాం మనము తర్వాత చివరి గుర్రానికి సంబంధించిన బోధను చూడబోతున్నాం ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏం మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు అనేక దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే సర్పంలకు తెలియ చెప్తున్నాడు కో లక్షాల్ వంద నలభైల మందిని ముట్టడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళని నేను ముద్రించుకున్నా వాళ్ళని టచ్ చేయడానికి వీల్లేదు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తా ఉంటాం ప్రతి దశలో కాబట్టి తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చనంలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినం ఎవరైనా చదవండి మరియు నొసల్ల దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికై నేను ఏ మొక్కకైనా మరి ఏ వృక్షంకైనా హాని చేయకూడదని వాటికి ఆగేచ్చను కాబట్టి చాలా జాగ్రత్తగా వాటికి అనే పదం అంటే అది ఒకటి కాదన్నట్టు వాటికంటే ఒకటి కాదు అవి గుంపు రెండు గుంపులు అవి సర్పములు తెలియనిది రెండు గుంపులు సరే వాటికి వారికి తేడా ఉంటారు కదా వారికి అంటే మనుషులకు సంబంధించింది వాటికి అంటే జంతువులకు సంబంధించింది మృగములకు సంబంధించింది లేక పశువులకు సంబంధించింది వాటికి అంటే పశు అవి పశువులు కాబట్టి సర్పములను తెలియని పశువులతో పోలుస్తున్నాడు దేవుడు కాబట్టి వాటికి ఆగ్యిస్తున్నాడు ఏమని ఆగ్యిస్తున్నాడు ప్రతి మనసారి చదవండి మరియు ఎవరికి నొసట్ల ఎందు దేవుని ముద్ర లేదో వారికి అందరికి శిక్ష అంటే గొప్ప జనానికి అంత శిక్ష తర్వాత ఇప్పుడు మన గురించి మాట్లాడుతుంది లక్ష నలభై నాలుగు వేల మంది గురించి మాట్లాడుతుంది చూడండి మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే గాని తప్ప ఇప్పుడు చూడండి వాళ్ళకే శిక్ష నొసల్లా ఎందుకు దేవుని ముద్ర వారికే మీరు శిక్షించాలా కానీ భూమి పైన ఉన్న బాగా అర్థం చేసుకోండి భూమి పైన భూమి అంటే సంగమని ఎన్నిసార్లు గనించినాం మనం మతపరమైన సంఘాన్ని భూమి అంటున్నాం భూమి అంటే సంగము అంటే ఉన్నత స్థితిలో ఉన్న సేవకులు లేక శివను పర్వతం మీద ఆకాశవాసులు అంటే పరలోకానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు పైన ఉండే వాళ్ళు అని అర్థం కాబట్టి లక్ష నలభద్నాలు వేల మంది ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉంటారు ప్రభుత్వం పాటు ఉంటారు సర్వోన్నత పాటు అతని సింహాసనం దగ్గర ఉంటారు గొడపిల్ల ఎక్కడ పోతే వాళ్ళు అక్కడికి వెళ్లి అన్న విషయాన్ని కాబట్టి భూమి పైన భూమి కింద కాదు భూమిలో కాదు మొదటి మూడు గుంపులు భూమి లోపల ఉంటే భూమి పైన ఉన్న గుంపు లక్ష నలభద్ వేల మంది కాబట్టి నేను ఈ విషయం ఎప్పుడు చేసుకుంటా బై మిస్టేక్ నేను కొంత ఆతరం ఆతరం చదివిన దేవుని యొక్క ఆత్మ మటుకు కోనీయాడు ఎందుకంటే మన హృదయంలోని పరిస్థితిని ఆయన నా గొప్పతనం కొరకు మనం ఏదో ఇంటెలిజెంట్గా తయారగాల అందరికంటే తెలివి గల మన తపన లేదు మనకి ఇక్కడ ఆయన సృష్టి యావత్తు మొదలుకొని ఈరోజు వరకు ఇందులో ఏమేమి దాచిపెట్టిండో అవన్నిటిని తన బిడ్డలతో పంచుకోవాలన్న ఆసక్తి ఆయనకుంటే వాటిని నేర్చుకోవాలన్న ఆసక్తి మనకు ఉంది కాబట్టి ఇవి చూపిస్తుండే మనకి ఇవి ఏ పుస్తకాలలో ఏ డిక్షనరీలలో ఎక్కడ లేవు ఏ టీవీ ప్రోగ్రామ్స్ ఎందుకు లేవు ఇక్కడే ఎందుకుంటాయి అంటే అన్నిటికీ మూలం బైబుల్ ఆయన ముందుగానే ఈ సృష్టి అంతటి ముందే ఎంతో జ్ఞానం గలవాడు అవన్నీ ఆయన జ్ఞానంలో ఆయన దృష్టిలో ముందుగానే వాటిని జాగ్రత్త పరచుకున్నవాడు వాటన్నింటినీ మనకొరకు రహస్యంగా దాచిపెట్టింది ఎంతో తెలివిగలి వారు వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు గాని వెరీ వారికి ప్రభు వాటిని చూపిస్తున్నసి గొరసం చూస్తాం మనం మీసార్లో ఏ జ్ఞానం లేని ఏ చదువు వారికి వీటన్నిటిని చూపిస్తుండడు నాకు అంతా తెలుసు అని చెప్పుకునే వాళ్ళకి ఏవి కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాయి అనేసి మనం ఏ రూపకం కూడా వీరేగా వెళ్లేదు గొప్పగా ఫీల్ గానే వీళ్ళదు నువ్వు నీ జీవితంలో ముఖ్యంగా ఇవన్నీ విషయాలు చెప్తుంటే వాడు నిన్న దేవుడు కావాలని వారిని పంపిస్తాడు శోధించిపో అనేసి ఏం బ్రదర్ ఏం బాగా చెప్తున్నావు నువ్వు ఎట్లా నేర్చుకున్నావు ఇవన్నీ అనేసి నేను కష్టపడ్డా బ్రదర్ నేను రాత్రి అంతా కష్టపడ్డాను అంటే నువ్వు మీద గురించి నువ్వే సొంతంగా ప్రయాసపడి నేర్చుకున్నట్లు నువ్వు చెప్తున్నావు నీకు అనుగరించింది ప్రభు అన్న విషయాన్ని నువ్వు ఆయనకి రావాల్సిన మహిమని ఇస్తలేవు అటువంటి సేవలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి అవకాశం కూడా వానికి ఇవ్వడానికి వీలదు నిందమోపడానికి ఒక్క క్షణం నువ్వు అవును నేను ఎంతో కష్టపడి ఎన్నో గంటలు ప్రార్థనలో ఉండి ఇవన్నీ నేర్చుకున్నాను బ్రదర్ అంటే నువ్వు అహంలా ఎంత ప్రార్థన చెయ్యి ఎంత ఉపాసం ఉండవు ఇవ్వాల్సిన వాడు ప్రవ్వే ఆయనకు రావాల్సిన మహిమను నువ్వు ఇవ్వకుండా నువ్వు దొంగిలిస్తున్నావు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి లక్ష నలభై మంది యొక్క గుణగణం ఎట్లుంటది అంటే క్రీస్తు కలిగిన గుణగణమే కదా ఆయన ఎంత తగ్గింపు కలిగి సరళత పరిశుద్ధత కలిగిన వాడో మనం అట్లనే ఉండాలి మన శేవ జీవితం అంతా నువ్వు ఎంత ఈ లోకంలో ఎంత గొప్పవన ఎంత పెద్ద ఆధిక్యమైన స్థితిలో ఉండొచ్చు కానీ ఆయనలో ఉన్న పరిశుద్ధత సరళత సరళత అంటే సామాన్య జీవితం తగ్గింపు జీవితం అటువంటి తగ్గింపు జీవితము నీకు చాలా అవసరం శివలో వాక్యం చెప్పాలా జారుకోవాలా అంతే నువ్వు అక్కడే ఉండి మహం మహిమ పొందుతా అంటే వాడు అవకాశం తీసుకుంటాడు ఎక్కడో ఒక రెండు కొడతాడు వాడు కాబట్టి వానికి మనం ఒక్క స్థానం ఎందుకంటే ఇటువంటి సంపూర్తి సంపూర్ణ సాగకపోదామని చెప్పిన పౌలు ఆ విషయాలన్నీ మనకి బయలుపరిచిన పౌల ద్వారా మనం తెలుసుకున్నాం మనం కూడా అటువంటి సంపూర్తి లేకపోతున్నప్పుడు వానికి చాలా ప్రాబ్లం ఎందుకంటే మనం ఎక్కడ వాక్యం చెప్తే మొత్తం సంఘాలే మారిపోతాయి గొప్ప జనం లేకే చాలా మంది బయటకు వస్తారని పరివారం చూసినా మనం వాడు ఎట్ట గమని ఉంటాడా టార్గెట్ ఇప్పుడు గొప్ప కాదు నీ మీద ఉంటది కానీ నువ్వు దొరకావు నీకు రెక్కలు ఇస్తారు దేవుడు కానీ నీకైతే వాడు హింస పెడతాడు వాడు ప్రయాసంతో ఉండాల్సి వస్తుంది సేవ జీవితం వాడిని వాడిని చెడ చెడపలేడు నిన్ను హింసించలేడు నిన్ను కొట్టలేడు బట్ నిన్ను దుఃఖపరచడానికి కొరకు గొప్ప మీద పడతాడు వాడు నీ దుఃఖం అధికమవుతుంటుంది నీకేమి హాని కాదు నీ శరీరానికి నీ జీవితానికి కానీ గొప్ప జనం మీద పడి వాళ్ళని చంపుతా ఉంటే నువ్వు భరించలేని వేదనలు ఉంటావు నేను విలాపవాక్యాలను చదువుతుంటే నిజంగానే ఏడుపస్తున్నా ప్రతిరోజు ఎందుకంటే టైమింగ్ చూడండి కరెక్ట్ టైమింగ్ నేను పాత వాక్యాలు కొంతకాలానికి ఒక్కొక్క అధ్యాయం ధ్యానిస్తూ ఉంటాను ఈ టైమింగ్ విలాప వాక్యాలకు వచ్చింది నాకు రెండు మూడు వారాలు రెండు వారాల నుంచి విలాపవాక్యం ధ్యానిస్తున్నాను నేను టైమింగ్ గొప్ప జనం ఏ రీతిగా శ్రమల పాలవుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ ఎంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం గాని అది సంపూర్తి చెందే కాలానికి పరిపక్వం చెందే కాలానికి వచ్చిందాం మనం కోత ఆ అది పండిపోయింది అది ఇంకా కోసే టైంకి దగ్గరైంది కాబట్టి ఇప్పుడు అది పండిపోయి రాలిపోయే టైం వచ్చింది అదే టైం ఆ వాక్యం ధ్యానిస్తున్నాం కాబట్టి ఎందుకు నడిపిస్తుంది దేవుడు విలపా వాక్యంలో ఎంత భయంకరంగా వాళ్ళు రక్తపాత మరణించరన్న విషయాలను జ్ఞాపకం చేస్తుండడు అవన్నీ చూసినప్పుడు వల్ల జలతరిస్తుంటే ఇరవై అంటుంటాడు ఆ విలపవాక్యం లో అతనే రాస్తాడు అది వాక్యాలు అసలు అన్నం తినబుద్ధి కావట్లేదు నాకు నీళ్లు దాగబుద్ధి కావట్లేదు ఊపిరిగిల్చబుద్ది కావట్లేదు అంత బాధాకరంగా ఉంది నాకు నా కండ్ల ముందు నా దగ్గర కూర్చొని సిద్ధపడిన వాళ్ళు నా దగ్గర కూర్చొని వాక్యం విన్నవాళ్ళు నా కండ్ల ముందు మరణించి అట్లంతా రోడ్ల మీద అంతా శవాలు పడినాయనేసి చెప్తా ఉంటాడు అక్కడ దేశం ఎక్కడ చూసినా యవనస్తుల శవాలు పిల్లల శవాలు స్త్రీల శవాలు అని చెప్తా అక్కడ తల్లులు అక్కడుంది ఆకలికి పిల్లలు ఆకలికి తల్లిదండ్రులు అడుగుతున్నారంట మాకు అన్నం పెట్టండి అనేసి తల్లిదండ్రులు అన్నం పెట్టలేని స్థితులు ఉన్నారు పిల్లలకు అంత భయంకరంగా ఆ విషయాలు చూపిస్తుంటే మనమేమో సరే ఇక్కడ అంత మతపరమైన జీవితం అంతా ఇప్పుడు అంద ఆనందంలో ఆడంబరంగా ఉంటది సీజన్ లో కానీ మనకేమో అవి చూపిస్తున్నప్పుడు చాలా వేదనకరంగా ఉంది ఒక దిక్కు వాళ్ళు శారీరకంగా ఆనందిస్తారు కానీ వాళ్ళ హృదయాలు ఎంతగానో ఘోషిస్తున్నాయి వీళ్ళ వాక్యం అంటే అదే వాళ్ళ ఆత్మలు ఎంతగానో వేది వేదనలో ఉన్నాయి ఇప్పుడు అవి వాళ్ళు గ్రహించిన స్థితిలో ఎందుకంటే వాళ్ళు గురితనంలో ఉన్నారు ఈరోజు వాళ్ళు శారీరకంగా ఈ లోకంలో ఆనందిస్తున్నారు మన ప్రభు మన కొరకు పుట్టిండని కాని ఆయన మరణిస్తేనే గాని పుట్టడు అన్న సత్యము ఏ క్రిస్మస్ పండగ రోజు ఏ పాస్తారు చెప్పాడు పుట్టుకరునా ఆయన ఎప్పుడు పుడతాడు ఆయన మరణిస్తేనే హృదయంలో పుడతాడు ఆయన మరణానికి ఆయన మరణించకపోతే ఎట్టి పరిస్థితుల్లో హృదయంలో పుట్టడైనా అన్న విషయం ఎవరు చెప్పలేడు ఆ రీతిగా వాళ్ళు సత్యాన్ని అడ్డగిస్తున్నారు అంటే పరిశుద్ధాత్మని దూషిస్తున్నారు పరుషు దూషించడం అంటే ఆయన బయల్పరిచిన వాటిని తిరస్కరించడమే పరుషాత్మ దూషించడం సత్యాన్ని బయల్పరచబడ్డప్పుడు దాన్ని నువ్వు అసహించుకున్నప్పుడు ఆయన దూషించడం ఆయన ఎట్లా టాలరేట్ చేస్తాడు ఓపికతో ఎందుకంటే ఆయన కృపగల దేవుడు కాబట్టి దయగల దేవుడు కాబట్టి అనుదినము ఆయన మన వాసనత కలిగిన వాడు కాబట్టి భరిస్తాడు కానీ ఒక కాలంలో భరించడు ఆయన ప్రళయ రౌద్రంతో టైం అది మనం ఆ టైంకి సిద్ధపడుతున్నాం కాబట్టి ప్రతి ఏముంది చూడండి మరోసారి తొమ్మిదవ అధ్యాయంలో నాలుగవ వర్షంలో ప్రతి బాగా అర్థం చేసుకోండి భూమి పైన ఉన్న గడ్డికైనాను ఏ మొక్కకైనాను మరి ఏ వృక్షంకైనా హాని చేయకూడదు అని వాటికి ఆజ్ఞా ఇచ్చను అదేనా ఇయ్యబడను ఆగ్ అయ్యబడి అంటే ఆల్రెడీ ఇచ్చేసిండు ఓవర్ అన్నట్టు అంటే ఎప్పుడూ ఇచ్చేసిండు రెండు వేల సంవత్సరాల క్రితమే వాటికి ఆగ్గా ఇచ్చిండు ఇప్పుడు ఆమె అమలు పరిచక్ దేశకున్నాయి ఎందుకంటే మనం కొన్ని కొంతకాలం క్రితం దేనించాం జగన్ గ్రంథంలోనే ఆ నాలుగు గుర్రంలు ప్రపంచమంతటా తిరిగొచ్చి ఆ లోయలో దేని పంక్తులలో నిలబడ్డాయి లైన్ పంక్తులు అంటే లైన్స్ అంటాం అవి దేశమంతా తిరిగొచ్చి దేని పంక్తులలో నిలబడ్డాయి అవి ఐదవ అధ్యాయానికి వచ్చినప్పటికీ అవి పంతులలో ఉండి ముందుకు వెళ్ళిపోతున్నాయి అదే మనం గణించడం మొదటి రెండు మూడు భాగాలలో ఇప్పటికి ఇది పంతొమ్మిదవ భాగం అంటే నైన్టీన్ మోర్ దెన్ నైన్టీన్ అవర్స్ అయిపోయింది ఒక్క వచ్చిన ఒక అధ్యాయమే దాన్ని బట్టి చూస్తే అవి ఎన్ని గంటలు పోతాయో ఆ రీతి ఆలోచిస్తాయి ఇప్పుడు ఎందుకంటే మనం వచ్చే వారానికి ఇంకొక కొత్త దర్శనం సిద్ధపడతాం ఒకవేళ నాలుగవ గురువుకి సంబంధించిన బోధ ముగించకపోతే వచ్చేవారం కూడా అదే కంటిన్యూ అవుతుంది బట్ వచ్చేవారం వేరే దర్శనం మనం ధరించలేం కాబట్టి మనం ప్రభుకే దాన్ని సమర్పించుకుంటున్నాం ఆయన చిన్న గొర్రె పిల్లలగా మనల్ని చేయి పట్టుకొని నడిపించే దేవుడు మెల్లమెల్లగనే పోదాం ఆతరం ఎందుకు మనకి ఆతరం సాధించేది ఏమీ లేదు మన సామె పరిగెత్తి పాలు తాగే బదులు నీళ్లకు నీళ్లు తాగుట మేలు అది కాబట్టి పాలు కూడా కదా విటమిన్ డి విటమిన్ ఏ అవన్నీ మనకు వస్తాయి ఏవైతేనేమి నీ బాడీకి తగిన పోషక పదార్థాలు అవసరం దానికి తగిన ఆహారం తినక తప్పదు ఎందుకంటే నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది నువ్వు రొట్టె తింటావా చికెన్ పీస్ తింటావా అనేది నీ ఇష్టం బట్ నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది ఏలియా అనేసి దేవుడు అతనితో మాట్లాడి ఆ విషాలు కాబట్టి మనం కూడా వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు వెళ్లాలా మనం సిద్ధపడాలా జాగ్రత్తగా ఉన్న శరీరాన్ని కాపాడుకోవాలా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళకి ప్రకటించగలవు నీ ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటేనే నువ్వు వాళ్ళకి సాక్షిగా ఉండగలవు లేకపోతే వాళ్ళు ఎట్లా స్వీకరిస్తారు ప్రభుని కాబట్టి భూమి పైన గడ్డి కనును మొక్క కను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞా ఇవ్వబడను ఇవన్నీ పచ్చగా ఉన్నాయి కాబట్టి పచ్చదనము అంటే జీవము ఉన్నది అని అర్థం పచ్చదనం అంటే జీవం అర్థం కాబట్టి సరే ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి మీరు వాటిని హాని చేయద్దు అని ఆజ్ఞా ఇవ్వబడదంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మనకి ఏ హాని రాదు ప్రభునవారు క్రీస్ చేస్తున్న ఏ శిక్ష లేదు కాబట్టి లక్షా నలభై వేల మందికి ఎటువంటి హాని ఉండదు అన్న విషయాన్ని అక్కడ ఆజ్ఞ మరోసారి జ్ఞాపకం చేసిన రెండోసారి కాబట్టి ప్రతిసారి దేవుడు మనకి ఈ యొక్క విషయాన్ని చూపిస్తుంది మన గురించి మనం ఎక్కువగా చింతించద్దిట రేపు ఎట్లుంటదా పరిస్థితి రేపేమో నా దినం అన్న బాధ నీ కొద్ది రోజుల నుంచి ఎందుకంటే మీరు ఆల్రెడీ సీల్ చేయబడ్డవాళ్ళు కాబట్టి ఈ సత్యాలు గ్రహించగలుగుతున్నారంటే మీరు ఆల్రెడీ ఆ ముద్రలో ఉన్నవాళ్ళు కాబట్టి మీరు ఇంకా రేపటి గురించి వరి కావద్దు వస్తాయి నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి కానీ ప్రతిదాంట్లో నుంచి తప్పిస్తాడు ఆయన ప్రతిదాంట్లో నుంచి నేను కాపాడుతాడు ఆ విశ్వాసం అటువంటి ధైర్యంతో మనం ముందుకు పోవాలా భయంకరమైన శ్రమ వస్తుంది కానీ ఆయన వాడు ఈ మంత్లో అన్ని ఇన్కమ్ ట్యాక్స్లు కట్ అవుతాయి శాలరీలు కట్ అయిపోతాయి సరే పండగలు తీసుకున్న పండగలు తీసుకుంటారు బట్టలు కట్టుకుంటారు ఈ ఈ నెలలోనే కూడా ఉన్నాయి ఆ బర్తేలకు కూడా డబ్బులు పోతూ ఉంటాయి వాళ్ళని మనం ఆటగించడానికి ఎందుకంటే వాక్యం చెప్తాం ఇప్పుడు మన రక్త సంబంధికులు కూడా గొప్ప జనంలో ఉన్నారనే విషయం మనం మెనిసల ధనించినం వాళ్ళని ఏరీతిగా ప్రభుత్వం నడిపించాలా ప్రేమతోనే ద్వేషంతో కాదు కదా నువ్వు ఖండించి వాళ్ళని ఏరీతి కూడా మార్చుకోలేదు ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళను ఉన్నది ఆ యొక్క దుష్టత్వమైన ఆత్మ అది చాలా మూర్ఖాతరమైన ఆత్మ అది ఫడోలో ఉన్న ఆత్మ గొప్ప జనంలో ఉంటది కాబట్టి వాళ్ళని మనము ప్రేమతోని ఆదరణతో వాళ్ళని లాలన పాలన చేస్తూ ప్రవచనంత నడిపించుకోవాలి గాని వాళ్ళని కించపరుస్తూ వేదన దుఃఖపరుస్తూ మనం ఏం చేయలేము కాబట్టి మీ సేవ జీవితంలో కూడా ప్రతి దశలో ప్రేమని చూపిస్తూనే వాక్యాన్ని ప్రకటించండి ఇది చాలా కష్టతరమైన వాక్యం ఎందుకంటే ఏ సంఘం భరించలేదు ప్రపంచం మనం ఏ రీతిగా చెప్తున్నామో నేను చాలా మందిని ఈ మధ్య తెలుసుకుంటున్నా కలుసుకుంటున్నా కూడా ఇటువంటి బోధలోకి వచ్చిన వాళ్ళు తెలిసిపోతుంది ఎందుకంటే అది మన కొరికి ఇవ్వబడిందే మనలాంటి వారికి అనేక మందికి ఎవరైతే ఆయన నిండు మనసు సేవించి ప్రేమించాలనుకుంటారో వాళ్ళందరికీ ఇవి చూపిస్తుంది దేవుడు కాబట్టి ఇది ప్రపంచమంతటా నెరవేరాల్సిందే లేకపోతే మనమందరము ఇక్కడ రుణాల వాళ్ళము రష్యాలో మార్చి గొప్ప బుద్ధి తెచ్చుకుని గొప్ప జనం ప్రపంచమంతటా విస్తరించింది కదా అమెరికాలో ఉన్న గొప్ప జనంకి గౌర చెప్పాలా చైనాలో ఉన్న గొప్ప గౌరవ బుద్ధి చెప్పాలా నీకు ఆ భాషలే రాదే నువ్వు అక్కడ పోగుణ పోలేవు నీకు పాస్పోర్ట్ లేదు ఏమీ లేదు ఎట్లా పోతావు కాబట్టి అక్కడ మనలాంటి వాళ్ళని దేవుడు లేపాల్సిందే అది విధానం అని లేపి వాళ్ళ ద్వారా ఆ గొప్ప సువార్త ప్రకటించాలా ఆయన విధానాలు అవి కాబట్టి మనలాంటి అనేక మంది సకల గోత్రముల నుంచి దేవుడు కొనుక్కున్నాడన్న విషయం మనం మినిసలా దనించాం కదా కాబట్టి మనం మటుకు ఈ యొక్క గుణగణం కలిగిన క్రీస్తు కలిగిన గుణగణం విధేయత తగ్గింపు చాలా ప్రాముఖ్యమైంది మనకి చాలా విధేయత కలిగి మనం ముందుకు వెళ్లాలా సరే దాంతో మనము ఎందుకు కొన్నిసార్లు అనిపిస్తుంది మతపరమైన జీవితం ఎందుకు ఇటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నది ఈరోజు ఈ ఇటువంటి వాక్యము అర్థం చేసుకోవడమే ఆయన ఆశీర్వాదంలో ఉన్నట్టు ఆశీర్వాదం అనేది బిల్డింగ్లు కార్లు అంతస్తులు ఆస్తులు కావు ఆశీర్వాదం అనేది ఆయన అనుగ్రహము ఆయన కృపలు ఉండడమే ఆయన వాక్యాన్ని అర్థం చేసుకుని ఆయనలో అభివృద్ది చెందడమే ఆయన ఆశీర్దం అదే ఆయన ప్రభు జ్ఞానమందు దేవుని జ్ఞానమందు వర్ధ దేవు ప్రభు చిత్తం అంటాడు అక్కడ పోలీసుల రాష్ట పత్రిక మొదటి అధ్యాయంలో కాబట్టి ఆశ్రదము అది ఆత్మీయమైనది శారీరకమైనది కాదన్న విషయం మనం నేర్చుకోవాలా జగన్ గ్రంథంలోని మొదటి అధ్యాయానికి వెళ్ళిపోతున్నాము మతపరమైన క్రైస్తవ జీవితం ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని పొగట్టుకుంది అంటే ఇదే విషయం నేను చాలా జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉంటాను ఎందుకు వాళ్ళు ఇవి చూడలేని స్థితిలో ఉన్నారు ఎందుకు వాళ్ళు ఎంత ఆడంబరంగా ఎంత గంభీరంగా సువార్త చేస్తున్నా వాళ్ళు ఎందుకు ఈ సత్యంలోకి రాలేకపోతున్నారంటే వాళ్ళు ఎప్పుడో ఆ నశించున్న వారికి సంబంధించిన బోధ మర్చిపోయినారు ఆదివారాలలో ఆహ్లాదకరమైన బోధ ఐశ్వర్యానికి సంబంధించిన బోధ స్వస్థతలు అద్భుతాలు వాటికి సంబంధించిన బోధనే ఉంది కానీ రక్షణకు సంబంధించిన బోధ పోయింది మాయమైపోయింది చర్చ స్థలంలో రక్షణకు సంబంధించిన బోధక చెప్తే ఆ చర్చలలో మనుషులు ఉండరు మనుషులు యుగ సమాప్తిలో పేతురాష్ట పత్రికలు ప్రకటిస్తాం అంతే వారికి అనుగుణంగా బోధకులను తెచ్చుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళకి ఉన్నట్లు బోధించే బోధకులను తెచ్చిపెట్టుకుంటున్నారని చెప్పిండి ఆయన రెండు వేల సంవత్సరాల అది ఇప్పుడు మన కాలం నెరవేరుతుంది వాళ్ళ చెవులకి ఇంపుగా వినిపించే బోధకులన్నీ వాళ్ళు జమ చేసుకుంటున్నారు వాళ్ళకి అటువంటి బోధకులు చాలా ఇష్టం వాళ్ళు రక్షణ సందేశాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారు అబద్ద బోధ తట్టు తిరిగినారు ఎత్తబడే సగం అనే బోధ ఐశ్వర్యానికి సంబంధించిన బోధ ఇవన్నీ వాళ్ళని చెడగొట్టేసింది వాళ్ళు సంపూర్ణంగా ప్రభు సత్యంలో లేరి సగం సత్యం సగం అబద్దంలో ఉన్నారన్న విషయాన్ని మనం ఎన్నిసార్లుగా ధ్యానించినాం అందుకు వాళ్ళు సగం సత్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని సంపూర్ణంగా సత్యంలో మార్చుకోవడానికి వరకు దేవుడు వాళ్ల పట్ల ఎందుకంటే అది పెద్ద గుంపు కాబట్టి ఈరోజు జక్రే గ్రంథం మొదటి అధ్యాయంలోని మొదటి దర్శనం నాలుగు గుర్రములకు సంబంధించిన విషయాలలో నాలుగవది అంటే లేక మిగిలిన నాలుగవది అంటే బాగుంటుంది ఇంతకు ముందు మనము ఎర్రగురానికి సంబంధించిన బోధ తెల్ల గుర్రానికి సంబంధించిన బోధ నల్ల గుర్రానికి సంబంధించిన బోధధ్యానించడం చివరిదిగా చుక్కలు చుక్కలు గల గుర్రము అని మనం ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం చుక్కలు చుక్కలు గల గుర్రానికి సంబంధించిన బోధ ఎవర మొదటి అధ్యాయము జకర గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చిన రాత్రి ఎర్రని గుర్రము ఎక్కిన మనుషుడొకడు నాకు కనబడను అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనక ఎర్ర ఎర్ర గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెలియని గుర్రంలను కనబడను అదేనా కాబట్టి చుక్కలు చుక్కలు గల గుర్రం గురించి సంబంధించిన బోధం మనం మీరు ధనించాలా చివరిదిగా మనం ఇంతకుముందు ఏం జరించాం అంటే నల్ల గుర్రము తేలిక సాదృశ్యం ఎర్రగుర్రములు సర్పములకు సాదృశ్యం అన్న విషయం ధనించినం తెల్ల అంటే గొప్ప సాదృశ్యం అని ధనించినాం ఇప్పుడు చుక్కల చుక్కల గారు గుర్రం అంటే ఇంకేదైనా కొత్త గుంపుంటదా మీరు అనుకోవచ్చు నేను అందుకే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ జాగ్రత్తగా ఈరోజు పరిశీలించిన ఈ చుక్కలు చుక్కలు దేనికి సంబంధించినది అన్న విషయాన్ని జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ హెచ్ ఎయిటీ త్రీ లో ఏముందంటే ఎరుపు మరియు ఇంగ్లీష్ లో ఏముందంటే రెడ్ అండ్ హిస్ అని ఉంది హిస్ అంటే తెలుసా హిస్ అంటే బుసగొట్టుట అన్నారు బుసగొట్టుట హిస్ అంటే అది ఫామ్ హిస్ అంటే ఆ దాన్ని హిసింగ్ అంటారు ఇంగ్లీష్ లో అక్కడ ఉంది పదం అట్ల ఎరుపు మరియు రెడ్ అండ్ హిస్ అని ఉంది దాని తర్వాత వైన్ స్టాక్ వైన్ అంటే ద్రాక్ష రసం ద్రాక్షలు ద్రాక్షల గెల అని కూడా ఉంది అక్కడ స్టాక్ అంటే ద్రాక్ష రసం నిలువగా ఉన్న దాన్ని వైన్ స్టాక్ అంటారు నిలువగా ఉన్న ద్రాక్ష రసం అంటే ద్రాక్ష రసం నిలువగా ఉంటుందో అది పులిసిపోతుంది అంటే వైన్ స్టాక్ అంటే పులిసిన ద్రాక్షరసము అని కూడా అర్థం కో రైతే చెప్పాలంటే మంచి ద్రాక్ష రసము జబ్బు ద్రాక్ష రసం మీకు జ్ఞాపం వస్తుంది ఎప్పుడు వాక్యం కానాలో మన ప్రభు చేసిన మొదటి మొట్టమొదటి అద్భుతం అది పెళ్లి విందులో జబ్బు ద్రాక్ష రసం ఉంటది మంచి ద్రాక్ష రసం ఉంటుంది అన్న విషయం అక్కడ నేర్చుకుంటాం మనం జబ్బు ద్రాక్ష రసం అంటే చెడిపోయిన ద్రాక్షరసం లేక పులుపు ఉంటది తాగుతుంటే పులుపు మంచి ద్రాక్ష రసము తీయగుంటది అది దాని విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఇక్కడ మటుకు ఎయిటీ త్రీ ట్వంటీ సారీ ఎయిటీ త్రీ వైన్ స్టాక్ అనుంది 8320 త్రీ ట్వంటీ లోనేమో రిచ్ రిచ్ వైన్ అనుంది రిచ్ అంటే గొప్ప గొప్ప ద్రాక్షరసము అని అర్థం అంటే గొప్పల ద్రాక్ష రసం ఎట్లుంటది అని కూడా అర్థం చేసుకోవాలి మీరు ఇప్పుడు ముందేమో వైన్ స్టాక్ అది పులిసిపోయింది ఎరుపు ధనం ముంద ముసలుగొట్టే ధనం ముంద అది ఎయిటీ త్రీ నైన్టీన్ లో రెడ్ అండ్ హీస్ అన్ ఉంది ఎయిటీ లో వైన్ స్టాక్ అంటే నిల్వగా నిలవబడ్డ లేక స్టోర్ చేయబడ్డ రసము ద్రాక్ష రసము వైన్ స్టాక్ అంటే ప్రిజర్వ్ చేయబడ్డ ద్రాక్ష రసము అని అర్థం కుండలలో పోసి మూతలు గట్టి పెట్టిన దాన్ని వైన్ స్టాక్ అంటారు Uh, it, 8320 త్రీ ట్వంటీ లమో రిచ్ వైన్ అనుంది ఆర్ రిచ్ పీపుల్స్ వైన్ అనుంది ఇంకో స్థలంలో అది నేను రాసుకోలేదు కానీ గుర్తుకుని నేను పర్పుల్ వైన్ అనుంది పర్పుల్ అంటే పర్పుల్ రంగు అంటే తెలుసు కదా మీకు పర్పుల్ అంటే ఎట్లా ఉంటుంది అంటే కొంచెము వంకాయ రంగు కొంచెం ఎరుపు రంగు కలిస్తే ఉండేదని పర్పుల్ రంగు అంటారు మీరు కరెక్ట్ గా ద్రాక్షరసాన్ని ఎప్పుడైనా చూస్తే ద్రాక్షరసం కరెక్ట్ ద్రాక్షరసము పర్పుల్ ఉంటుంది రెడ్గా ఉండదు కొంత వంకాయ రంగు ఉంటది కొంత ఎరుపు మిక్స్డ్ ఉంటుంది అది మీరు చూసి ఎప్పుడనా అది కూడా పేరు పెట్టి అంటే గొప్ప తాగే ద్రాక్ష రసం అని అర్థం వైదిగా చెప్పాలంటే ఆ గొంతుల మంట ఉంటది మళ్ళీ నిష ఉంటుంది మనకు తినేది కానీ ఇక్కడ మట్టుకు అట్లుంది స్పెక్ల్డ్ అంటే ఎయిటీ త్రీ నైన్టీన్ ఉంది దాని తర్వాత ఇన్ని పదాలు ఉన్నాయి సరే ఫస్ట్ నైన్టీన్ లో ఏముందంటే రెడ్ అండ్ హిస్ అంటే రెండున్నాయి అని అర్థం రెడ్ అంటే తెల్లకి సాదృశ్యం ఓ రీతిగా హిస్ అంటే సర్పంలకు సాదృశ్యం అంటే స్పెక్కుల్ అంటే చుక్కలు చుక్కలు గలది బ్యాక్గ్రౌండ్ తెల్లగుందనుకో చుక్కలు ఎర్రగుండచ్చు లేక నల్గుండొచ్చు లేక పసు పచ్చ లేక పచ్చగుండొచ్చు ఏమైనా చుక్కలు కాబట్టి రెండు రంగులు కలిసినాయి అనే అర్థం చేసుకోవాలి ఇంకా సున్నాసంగా చెప్పాలంటే స్పెక్కిల్ అంటే చుక్కలు చుక్కలు గల గుర్రం అంటే అక్కడక్కడ దానికి ప్యాచెస్ ఉంటాయి ఒక తెల్ల గుర్రానికి మచ్చలు అనుకో దాన్ని చుక్కల గుర్రం అంటాం అంతే కదా అవి చూస్తాం మనం అట్లా కానీ ఇది వింతరకమైన గుర్రం అది అంటే ఓ చెప్పాలంటే రెండు గుంపులు కలిసిన గుర్రం అది అని అర్థం కాబట్టి ఇప్పుడు దాని గురించి మనము దీర్ఘంగా ధ్యనించబోతున్నాం స్పెక్యుల్డ్ హార్స్ అంటే చుక్కలు చుక్కలు గల గర్రము గుర్రము లేక ఇప్పుడు మీకు దాని అర్థమైంది అది ఎరుపు నలుపు కలిసినది అని కూడా అర్థం ఎరుపు నలుపు కలిస్తే ఏ రంగు వస్తుంది ఎవరికైనా తెలుసా ఎవరని చెప్పగలరా నేను చిన్నప్పుడు రంగులు తీసుకొని మిక్స్ చేసి ఊరికి టేస్ట్ చేసేటోడి నేను ఎరుపు పసుపు కలిపితే బ్లూ అవుతుంది ఎరుపు పసుపు కలిపితే బ్లాక్ అవుతుంది సారీ నలుపు బ్లూ ఎల్లో కలిపితే బ్లాక్ అవుతుంది అంటే రెండు రెండు కలర్స్ కలుపుకుంటా పోతుంటే ఇంకొక కొత్త కలర్స్ వస్తూ ఉంటాయి అవి మీరు ఎప్పుడైనా గమనించండి మీరు ఎప్పుడైనా పిల్లల పెన్సిల్స్ ఉంటాయి కదా రంగు పెన్సిల్స్ రెండు రంగు పెన్సిల్స్ తీసుకుని ఒక వైట్ పేపర్ మీద రుద్ది ఇంకో దాని మీద ఇంకో రుద్దండి కొత్త రకం రంగు వస్తుంది అది విధానం ఈ సృష్టిలో కేవలం ఏడు రంగులే ఉన్నాయి దాన్ని విబ్ గ్యూర్ అంటారు ఇంగ్లీష్లో విప్ గ్యూర్ విఐబి జివైఓఆర్ వి అంటే వైలెట్ బి అంటే బ్లూ జి అంటే గ్రీన్ ఐ అంటే ఇండిగో వై అంటే ఎల్లో అంతేనా తర్వాత ఆర్ అంటే రెడ్ ఓ ఓ అంటే ఆరెంజ్ ఆర్ అంటే రెడ్ ఏడే రంగులు ఉంటాయి సృష్టిలో ఈ ఏడు రంగులకు మిక్స్ చేస్తుంటే రకరకాల రంగులు వస్తుంటాయి అట్లా కొత్త కొత్త రంగులు అనుకుంటుంటారు మనుషులు రీసెర్చ్ చేసి సరే ఈ స్పెక్ల్డ్ హార్స్ అంటే లేక చుక్కలు చుక్కలుగా గుర్రంలో రెండు రంగులు కలిసి ఉన్నాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఒక రంగు సర్ఫంలోకి గుర్తుండాలా ఇంకొక రంగు తేళ్లకు సాధుశంగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం బాగా అర్థం అవి రెండు గుంపులు మిళితమైన అంటే మిక్స్ అయినయి మిళితం అంటే మిక్స్ అన్నట్టు మిక్స్చర్ అంటే మిళితం అంటే మిక్స్చర్ కాబట్టి రెండు గుంపులు కలిసినవి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలా కాబట్టి సరే జకరియకి కలిగిన దర్శనంలో రెండు చుక్కలు అంటే చుక్కలు చుక్కల్దిగా అనగుంది అని ప్రారంభ చుక్కలు చుక్కలు లేదు అదే మనం ఆరో అధ్యాయంలో ఒకరోజు ధనించినాం ఫస్ట్ మొదటి భాగంలో ధనించిన మొదటి రెండు భాగంలో ధనించినం చూడండి ఇప్పుడు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయంలో అది దేనికి సంబంధించింది ఆ చుకల్ చుకల్ గల గుర్రము దేనికి సంబంధించింది అనేది ఆరో అధ్యాయము ఏడు తొమ్మిదిలో ఉంటుంది అది అంటే ఇది నాలుగవ ముద్ర ముద్రల గు సంబంధించిన విషయాలు మనము ఇంతకు ముందు ధ్యానించలేదు ఒకరోజు ధ్యానిస్తాం ధీర్ఘంగా ఏడు ముద్రలు ఉంటాయి ప్రతి ముద్ర విప్పబడ్డప్పుడు ఇవన్నీ గుంపులు ఏం చేస్తున్నాయో తెలుస్తాటే మనకు బైబుల్ అంతటా ఒక ముద్ర విప్పబడ్డప్పుడు ఏం జరుగుతుంది ఇంకొక ముద్ర విప్పబడ్డప్పుడు ఏం జరుగుతుంది యుగ సమాప్తిలో అట్లా నాలుగవ ముద్రకు నాలుగవ ముద్ర విపబడినప్పుడు ఏం జరిగింది రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని మరోసారి మనం ధ్యానిస్తాం ఈ జీవు లేని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను అవుతుందా నాలుగవ గుర్రము పాండూర వర్ణం సరే పాండూర వర్ణం అంటే దేనికి సంబంధించింది పాండురంగు పాండురంగడు అంటే కృష్ణుని కి పేరు పాండురంగడు హిందూ మైథాలజీలో పాండురంగడు అంటే కృష్ణుడు అంటే బ్లూ స్కిన్ ఉంటుంది కదా ఆ అవతార్ మూవీ ఎవరో తీసిన గొప్ప వ్యక్తి ప్రపంచంలో చాలా ఫేమస్ ఇంగ్లీష్ మూవీ అది అవతార్ అని విన్నారా మీరు చాలా ఆశ్చర్యకరమైన మూవీ అది ఎవరైతే ఆ మూవీ డైరెక్ట్ చేసిండో ప్రొడ్యూస్ చేసిండో ఆయనకు ఒకరోజు కలొచ్చిందట ఆ కళలో అంత ఒక వేరే ప్లానెట్లో మనుషులందరూ తోకలుండి బ్లూ స్కిన్ ఉండి ఇంతెత్తు సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ హైట్ లో ఉన్నారంట మనుషులు అట్లా కలొచ్చిందంట ఆ కళని ఆ కళని నెరవేర్చుకోవడం కొరకు ఆయన సినిమానే తయారు చేసేసిండి ఫుల్ టెక్నాలజీ పెట్టి సినిమా తయారు చేసిండి అవతారాన్ని సరే అది మిమ్మల్ని చూడమని నేను చెప్తాను చూడదని చెప్తలేను సినిమాలు చూస్తే వచ్చేది ఏంది పోతే ఏంది అది మీకు తెలియాలా దాన్ని తగినట్లు మీరు ముందుకు పోవాలా టీవీ చూస్తే వచ్చేది ఏంది టీవీ చూడకపోతే రాదేంది అంతేనా సరే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి క్లాసెస్ కండక్ట్ చేస్తుంది ముందు కూర్చుని క్లాసులు నేర్చుకోవచ్చు మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు అవన్నీ చెప్తాంటారు లెక్చర్స్ ప్రొఫెసర్స్ అండ్లా అవి పోయి చేసుకోవచ్చు కదా నేర్చుకోవచ్చు అవి కాకుండా ఇంకేదో పెట్టుకుని టైంపాస్ చేస్తుంటారు కాబట్టి ఎప్పుడన్నా కానీ స్వేచ్ఛనిచ్చిన దేవుడు మనకి మంచి చెడుల మధ్యన నిలబెట్టి నువ్వు తీర్మానించుకోవాలి ఇంటర్నెట్ మీద కూడా మంచి చెడు ఉంటుంది టీవీలో మంచి చెడు ఉంటుంది పుస్తకాలలో మంచి చెడు ఉంటుంది సినిమాలలో కూడా మంచి చెడు ఉంటుంది అది మీరు తీర్మానించుకోవాలా సరే బైబుల్ సినిమాలు చూడరా మీరు సరే బైబుల్ సినిమా టీవీలో రక్షణ సంధ్యాన్ని ఛానల్స్ చూడరా మీరు చూస్తారు కదా చాలా మంది సరే నేను చూడను టైం వేస్ట్ నాకు అవి చూ చూడమని కానీ కొంతమంది చూస్తారు సరే ఏ రీతి ఓ రీతికి ఆ రీతి రక్షణ పర్లేదు కానీ రక్షణ పొందిన వాడు గొప్ప సమస్య అదే మన బలైనత కూడా పాండూర వర్ణం తెలుగు బైబుల్ లో పాండూర వర్ణం అంటే బ్లూ కలర్ అని అర్థం కానీ ఇంగ్లీష్లో అట్లా లేదు అందుకు ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే పేల్ హార్స్ అని ఉంది పేల్ పిఏఎల్ఈ పేల్ హార్స్ కి పాండుర వర్ణానికి చాలా తేడా ఉంది అందుకే కేవలము ఒక బైబుల్లో ఒక భాషలో జనిస్తే సరిపోతుంది అంటే నేను చెప్తున్నా సరిపోతుంది ఎందుకంటే మోసపోయే అవకాశం ఉంటుంది ఆ తెలుగు బైబుల్ తర్జుమా చేసినప్పుడప్పుడు సిక్స్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ ఫిఫ్టీలోనే తెలుగు బైబుల్ తర్జమైంది మీరు ఫస్ట్ పేర్లో చూస్తే తెలుస్తుంది ఎప్పుడు తర్జమైంది ఆరు నెలలో సిక్స్టీన్ లో ఇంగ్లీష్ సిక్స్టీ నాట్ వన్ ఇంగ్లీష్ బైబుల్ కింగ్ జైమ్స్ వర్షన్ ఇది ఎయిటీన్ సెంచురీలో తెలుగు బైబుల్ అంత దగ్గర దగ్గర నా దృష్టిలో నేను అనుకుంటా నూట అరవై నూట సంవత్సరాల క్రితం ముందు అంతే తెలుగు బైబుల్ అంతకుముందు లేదు చరిత్ర నేను చూసిన నేను చదివిన దానికి సంబంధించిన విలియం కేరీ అనే వ్యక్తి విలియం కేరీ అంటారు విలియం కేరీ కంటే ముందు ఇంకొక వ్యక్తి అనేసి ఇంకొక చరిత్ర అవి మనకు అవసరం లేదు బైబుల్ కాదాలు వని చెప్తా ఉంటారు మనకు కావాల్సిన విషయం ఏంటంటే ఒకటే ఈ తెలుగు బైబుల్లో పాండుర వర్ణం చదివేస్తే అటనే అర్థం తీసుకుని ముందుకెళ్ళిపోతాం కానీ ఇంగ్లీష్ బైబుల్లో వేరే ఉందే అని తెలుసుకోవాలంటే నువ్వు ఇంగ్లీష్లో చదవాలా ఇంకేమని ఉందా అని చదవాలా కాబట్టి ఇక్కడ మటుకు పాండుర వర్ణము గల గుర్రము అనుంది ఇంగ్లీష్ బైబిల్లో మటుకు పేల్ హార్స్ అనుంది అయితే పేల్ పిఏఎల్ఈ పేల్ హార్స్ అంటే ఏంటంటే ఇంకా నేను మీకు చెప్పినట్లు రెండు రంగులు కలిపితే వచ్చేది ఇంకొక రంగు పేల్ హార్స్ అనేది కూడా అది ఒక రంగు పేల్ రంగు అంటే ఎన్ని రకాల ఆ జేమ్స్ రాంగ్ నంబర్స్ నేను అవన్నీ వెతుకుతే ఎన్ని అర్థాలు ఉన్నాయో తల నొప్పిలేస్తుంది అవన్నీ అనిస్తే అంత ఘనం అర్థాలున్నాయో అంత గా అంత ఓపిక అంత టైమ్ ఉంటే కానీ ఎంజాయ్ చేయొచ్చు మీరు ఆ వ్యాఖ్యలు అన్ని నంబర్స్ అన్ని ఎన్ని మీనింగ్స్ ఉన్నాయంటే అబ్బా అన్ని మీనింగ్స్ ఉన్నాయి కానీ నేను మటుకు అవన్నీ అవన్నీ డీటెయిల్డ్గా తీసుకోపోతే మన టైం అంతా పోతుంది కానీ క్లుప్తంగా మనం నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పేల్ అనే రంగు దేనికి సంబంధించిందంటే ఒక రకంగా నాచు లేక పాకురు పాకురు రంగుకి సంబంధించింది అని కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో జేమ్స్ ట్రాంగ్ నెంబర్స్ నేను చూసిన పేల్ హార్ అంటే ఫెయిల్ అంటే క్లోరోస్ అనుంది ఉంది జేమ్ సాంగ్ నంబర్స్ డిక్షనరీ ప్రకారంగా క్లోరోస్ అంటే క్లోరో అనే పదము క్లోరోఫిల్ అనే పదము ఒకటే క్లోరోఫిల్ అంటే ఏంటంటే సూర్యుని కిరణాలు చెట్ల ఆకుల మీద పడితే ఆ చెట్ల ఆకులలో పచ్చదనం ఏర్పడుతుంది ఆ పచ్చదనాన్ని క్లోరోఫిల్ అంటారు క్లోరో అంటే పచ్చదనము అని అర్థం లేక గ్రీన్ కలర్ అన్నట్టు కాబట్టి ఈ పేల్ హార్స్ అంటే చూడండి ఆ జేమ్ సాంగ్ నంబర్ చూడకపోతే నేను కూడా దాన్ని పాండుర వర్ణమే అనుకుంటున్నాను ఇంతకాలం కానీ నాకు ఎప్పుడో తెలుసు ఇప్పుడు కాదు టూ థౌజండ్ సిక్స్ అనేది నాకు తెలుసు ఎందుకంటే ఆ రోజునే వీటన్నిటి స్టార్ట్ చేసి కాబట్టి పేల్ హార్స్ అంటే పాండురవర్ణ రంగు కానే కాదు అని అర్థం చేసుకోలే పేల్ హార్స్ అంటే గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అని అర్థం కాబట్టి డార్క్ గ్రీన్ కలర్ ఎట్లయితుంది సన్ లైట్ పడితేనే గ్రీన్ కలర్ లేకపోతే కాదు చెట్లకి పచ్చదనం రాదు సన్ లైట్ అవి పసు పసుపుగా తయారైపోతాయి కొంతకాలం సన్లైట్ లేకపోతే చెట్ల మీద ఆకులు పసు ఈ రంగులో తయారైపోతాయి పండిపోయి రాలిపోతాయి అది ప్రకృతి సహజంగా దేవుడు పెట్టి మాకు నేర్చడం కోరు కాబట్టి సన్ లైట్ అది పచ్చగా అవుతుంది అని అర్థం సరే ఆ పచ్చగా అయితే ఆ లైట్ పడితేనే పచ్చగా అది సృష్టి రహస్యం దేవుడు పెట్టిండి ఆ రీతిగా అందుకే సరే సన్ లైట్ లో విటమిన్ డి ఉందంటారు కదా విటమిన్ డి అంటే నీకు నీ శరీరానికి మంచిది అన్నట్టు కొంచెం సన్ అందుకే పొద్దున అవసరం అది మార్నింగ్ పూట వచ్చే సన్ చాలా ఇంపార్టెంట్ అందుకే కొంచెంసేపు బయట లేవడం చెప్తారు ఎంట నీ బాడీలో విటమిన్ డి తయారు కావాలంటే అదొకటే మార్గం ఇంకా వేరే మార్గం లేదు ఉన్నాయి ట్యాబ్లెట్లు కానీ అది న్యాచురల్ గా దేవుడిస్తుంటే నీకు టాబ్లెట్ ఎందుకు కొంచెం సేపు పొద్దున్న పూట లో ఉంటే విటమిన్ డి తయారైతుంది శరీరంలో అవన్నీ మనం ధ్యానించుకుంటా పోతే మన వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది విటమిన్ డి అవసరం నీ శరీరానికి ఎట్లా తీసుకుంటావు టాబ్లెట్ తీసుకుంటావా సన్ లైట్ తీసుకుంటావా నువ్వు తీర్మానించుకోవాలి చెట్లకు కూడా అంతే ఆ సన్లైట్ పడితేనే క్లోరోఫిల్ తరవుతుంది క్లోరోఫిల్ దానికి ఆహారం అనొచ్చు చెట్టుకి కాబట్టి ఇది పేల్ ఫార్స్ అని కూడా మనం రాసుకోవచ్చు అంటే రెండు రంగులు కలిస్తే వచ్చిన రంగు అని అర్థం పేల్ అంటే పేల్ అంటే పాలిపోయిన రంగు కూడా అనొచ్చు రంగు పాలిపోయిందంటే పాతగిలింది అని కూడా అర్థం కలర్ ఫేడ్ అయిపోయింది అంటారు చూసి అరే పోయిన సంవత్సరం ఇదేంది కలర్ ఇట్లుంది ఇప్పుడు ఏంది ఇట్లుంది అంటారు చూడు అప్పుడు వేసిన కలర్ వేరే ఇప్పుడు వేసిన కలర్ వేరే అప్పుడు ఫోటోలు తీసి ఇప్పుడు మొల ఫోటో తీస్తే తేల తెలుస్తుంది ఎందుకు అది పేలిపోయింది అని అంటే ఎండకి వాడిపోయింది అంటారా కలర్ లేక కలర్ ఫేడ్ అయిపోయిందంటారు ఇంగ్లీష్ లా బట్టలు ఫేడ్ అయిపోతే ఎండకి వేస్తుంటే అందుకే నీళ్ళలు ఆరేయమంటారు బట్టలది రంగు రంగు పోతా ఉంటది ఒక రంగు నుంచి ఇంకో రంగు వచ్చేస్తుంది అది కదా ఏ సబ్ సబ్ ఏ మారద రంగు అది కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలా పేల్ హార్స్ అంటే రెడ్ అండ్ ఎల్లో బ్లూ అండ్ ఎల్లో కలిస్తే గ్రీన్ అవుతుంది నాకు జ్ఞాపకం ఉంది చిన్నప్పుడు తయారు చేసిన రంగులు నేను ఇప్పుడు జ్ఞాపకం లేదు బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుంది సరే ఏవైతేనేమి రెండు రంగులు కలిస్తే ఇంకొక రంగు వస్తుంది అని అర్థం కాబట్టి చుక్కలు చుక్కలన్నా పేల్ హార్స్ అన్నా ఒకటే అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం చుక్కలు చుక్కలన్నా రెండు చుక్కలు రెండు రంగులు పేల్ హార్స్ అనేది పచ్చదనము రెండు రంగులు కలిస్తే వచ్చేది అని అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ గుర్రము సర్పంలో తేళ్ల సమయ సమూహము లేక కలయికకు సాదృశ్యం రెండు గుంపులు కలిసినే దానికి సాదృశ్యం అని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అంటే ఈ ఈ గుర్రము సర్పంలకి తేళ్లకి సాదృశ్యం అంటే రెండు కలిసిన గుంపుకు సాదృశ్యం అని అర్థం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సర్పంలు సెకండ్ తేళ్లు తర్వాత గొప్పజనం ఇప్పుడు లాస్ట్ చూస్తున్నాం అని కలిసిపోయినాయి అని అర్థం సర్పంలు తేళ్లు కలిసిపోయిన గుర్రాలు ఇవి ఇప్పుడు ఇవి పోయి గొప్ప జలం మీద పడాల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది అంటే అప్పుడు ఒక పంక్తిలో ఎర్రయి ఇంకో పంక్తిలో వేరై ఉన్నప్పుడు అవి వాటి వాటి సెపరేట్ గా వాటి పనులు చేసుకుంటున్నాయి కానీ చివరికి వచ్చేప్పటికీ రెండు కలిసి పనిచేస్తున్నాయి అది అసలైన పాయింట్ నేను నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఈ రెండు గుంపులు మంచి అండర్స్టాండింగ్ తో ముందుకు పోతున్నాయి అని అర్థం ఇప్పుడు అవి ఏం చేయబోతున్నాయి అన్న విషయమే మనం ముగించుకోవాలి కాబట్టి ఈ హార్స్ లేక అట్లా తెలుగులో పాండురంగ ఉంది కానీ ఇంకో స్థలంలో ధూమ్రవర్ణపు గుర్రం అని ఉంది ధూమ్రవర్ణం అంటే కూడా పేల్హార్స్ అనట్టు అంటే నాచు రంగుకు సంబంధించింది కాబట్టి రెండు గుంపులు కలయికనే పేల్హార్స్ అంటే లేక స్పెక్ల్డ్ హార్స్ అంటడం లేక చుక్కల గుర్రం అంటడం లేకుంటే ఆ పచ్చదనం పచ్చ రంగు నాచు రంగు శారీరకంగా ఒక బోధలో ఏముందంటే అది అదొక మతపరమైన గుంపుకు సాదృశ్యం ప్రపంచం అంతటా గుంపు ఆ మతము ఆ మతానికి జెండా కూడా అదే రంగు ఉంటుంది వాళ్ళు ఎక్కడ అదే రంగు పాటిస్తారు వాళ్ళ కిటికీలకి కర్టెన్స్ అదే రంగు ఉంటుంది ఎక్కడ అదే పచ్చ రంగు మూసుకొని ఉంటారు అట్లా కూడా కొందరు ప్రకటిస్తూ ఉంటారు సరే అది శారీరకంగా కావచ్చు కానీ పాతవి ఇదిగో సమస్తం కృతమైన మనం అర్థం చేసుకోవాలా ఆ రీతిగా చెప్తే ఆ గుంపు రెచ్చిపోతుంది కదా రెచ్చిపై మనల్ని చిల్లరగా చూస్తున్నారా మీరు అంటారు కాబట్టి ఈ విషయంలో మన సేవ చాలా జాగ్రత్తగా ఉండాల నీకు శారీరకంగా అవి అర్థమైన అవి కొట్టడానికి అర్థిస్తాయి కాబట్టి ఆత్మీయమైన వాటిని అర్థం చేసుకోడానికి ప్రయాసపడాల ఎప్పుడు మతపరమైన జీవితము బయట వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటది లోపల ఉన్న వాళ్ళని బ్లేమ్ చేసుకోదు తప్పు నీలో ఉంటే బయట చూస్తూ ఉంటది అది ఎప్పుడు వాళ్ళు చేసిన బలం తప్ప వాళ్ళ ఉన్న బలమేతనే అది అనిల మీద ఎడుస్తూ ఉంటారు మతపరమైన జీవితం కానీ అసలు వానికి వాక్యమే తెలియదే వాడు ధర్మశాస్త్రం క్రింద కూడా లేడే వాని గురించి నువ్వు ఏడడం ఎందుకు అసలు నువ్వు ధర్మశాస్త్రంలో ఉండాల్సిన నువ్వు లేవు నీ గురించి నువ్వేడ్చుకోవాలా అందుకే నా గురించి ఎందుకు ఏడుస్తారన్నాడు ప్రభు మీ గురించి మీరు ఎందుకంటే మీరు లేరు సరిగా అని హెచ్చరించి మీ గురించి మీ పిల్లల గురించి మీరు ఏడ్చుకోండి అన్నాడు సిస్తప్పుడు అన్నాడు కదా కాబట్టి ఒక్క వాక్యాన్ని మీకు చూపించి ముగించేస్తాను యశ్వ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం విషయ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం ఈ గుర్రము ఎట్లా ఉంటది అన్న విషయాన్ని విశదీకరించింది ఇక్కడ చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం ఆశ్వర్యంగా బాయ్యంగా అనుకున్నాము అని శక్తి వచ్చిన ప్రభుత్వ వినాలు పొందాలి ఆర్కింగ్ చేసిన వాళ్ళు అది పరిశోధించబడి అమూల్యమైన తలాలిరమైన చూడండి రెండు విషయాలు ఇక్కడ ఒకటేమో మరణంతో నిబంధన రెండవది పాతలంతో నిబంధన ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవడం కొరకు నేను అంతగా చదవమని చెప్తున్నాను మిమ్మల్ని ఒకటేమో మరణంతో నిబంధన రెండవది పాతలంతో నిబంధన కాబట్టి ఇంగ్లీష్లో డెత్ అండ్ హెల్త్ వాళ్ళు కామనెంట్ అంటే ఒక ఒడంబరికా చేసుకున్నారు ఒడంబడికా అంటే అండర్స్టాండింగ్ ఒక అగ్రిమెంట్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే అగ్రిమెంట్ ఒడంబరికా అంటే అగ్రిమెంట్ ఏంటో అగ్రిమెంట్ అంటే మరణంతో ఎవడున్న మరణంతో నిబంధన చేసుకుంటాడా ఎవడన్నా నరకంతో నిబంధన చేసుకుంటాడా మరణము నరకము రెండింటితో నిబంధన చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా ఈ రెండు గుంపులు ఇవి గొప్ప జనము ఈ రెండు గుంపులతో నిబంధన చేసుకుంటాయి మేం మీ వాళ్ళము మేము మీతో మనం అందరం కలిసి హలలు చేస్తు మేము పాట పాడదాం అన్న టైప్ అన్నట్టు ఇవి కాబట్టి మరణము నరకము మీరు ఇవి రెండు అర్థం చేసుకోండి నీకు నరకం చూపిస్తా అంటే అర్థం ఏం చెప్పండి నిన్ను చాలా కసాల పాలు చేస్తాను ఎవరు కసాల చేస్తారు ఎప్పుడు తేళ్లే తేళ్లు నిన్ను కసలపాలు చేస్తాయి నిన్ను మరణానికి నడిపించది అంటే మరణము పాపం వల్ల జీతము కాబట్టి పాపము లోనికి నడిపించేది సర్పము కాబట్టి మరణము అంటే సర్పానికి సాదృశ్యం నరకము అంటే తేళ్లకు సాదృశ్యం నరకం అనుభవించాలంటే శాశ్వతంగా నువ్వు శ్రమలు అనుభవించాలా పర్మనెంట్ గా నువ్వు అక్కడ ఉండిపోతావు అని అర్థం కాబట్టి గొప్ప ఈ మూడు ఈ రెండు గుంపులతో నిబంధన చేసుకున్నాయి మరణంతో నరకంతో అంటే సర్పములతో తెల్లతో నిబంధన చేసుకున్నాయి మేము మీతో ఉంటాం లాస్ట్ వరకు ఎందుకంటే మేము చచ్చిపోతే సమాధి స్థలం కావాలి కదా ఇప్పుడు నారాయణూర స్థలం లేదు ఆలుగడ్డ బాయి దగ్గర కూడా స్థలం లేదు ఇప్పుడు కొత్తగా హస్మత్ పేట్లో స్థలం ఉంది మీకు తెలవాలి అన్ని విషయాలు నేను చెప్తున్నాను మన మన మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా దేవుని బిడ్డలో చనిపోతే వాళ్ళకి ల్యాండ్ కావాలి కదా నారాయణగూడకి పోవాలంటే ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ ఆడుతున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ మీరు ఒకటే విషయం అర్థం చేసుకోవాలా చనిపోయినాక ఎక్కడ పాతి పెట్టబడితే ఏంది పునరుదనదినం ఎక్కడ పాతి పెట్టబడ్డా కదా ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలా మనం మీద మనకేం తీపిలేదు నాకు లేనే నేను ఆల్రెడీ త్రీ టైమ్స్ మరణంలోనికి పోయి బయటకు వచ్చినాను మేజర్ యాక్సిడెంట్స్లో మేజర్ ఎలక్ట్రిక్ షాక్స్ అనుభవంలోనికి పోయి వచ్చిన నేను ఆల్మోస్ట్ ఇంకా చనిపోతున్నాను అన్న దశలో దేవుడు బయట తీసుకొచ్చింది ఆల్మోస్ట్ అయిపోయింది నేను ప్రాణం అనుకుంటే బయట తీసుకొచ్చింది దేవుడు అట్లా త్రీ టైమ్స్ అయింది నాకు కాబట్టి ఆ అనుభవాలన్నీ నేను రుచి చూసిన కాబట్టి నాకు ఏమంత ప్రేమ లేదు జీవం మీద నేను ఆల్రెడీ మరణించిన వాడిని ప్రభుల్లో పాటు జీవిస్తాను ఇప్పుడు నేను ఈ లోకంలో పాటు జీవిస్తాను నేను నేను కాబట్టి అటువంటి కానీ శరీరంగా మరణించక తప్పదు ఎవరు ఎప్పుడు ఏ టైం అయినా తప్పదు కానీ ఈ విషయాలు మీకు తెలియాలా ఎక్కడ స్థలం దొరుకుతుంది ఎక్కడ ల్యాండ్ దొరుకుతుంది అదొక బాధ నాకు ఎందుకంటే మతంలకి వెళ్ళి బయటకు వచ్చినాక మతస్థులు మనల్ని భయపెట్టిందే అది కదా మీరు ఇక్కడికి వెళ్ళిపోతే మీకు ల్యాండ్ ఎవరు ఇస్తాడు మీ పిల్లలకి పెళ్లిళ్ళు ఎవరు చేస్తారు చెప్పండి చేసినా దేవుడు ఇక్కడ మూడు పెళ్లిళ్ళు చేసిండు ఇక్కడ చేస్తాడు దేవుడు ఎందుకంటే మనుషులు సవాల్ చేస్తున్నారు అది ప్రభు సవాల్ చేసింది కాదు నువ్వు మనుషులను ఆశ్రయించలే ప్రభును ఆశ్రయించిన కాబట్టి ఆయన ఇస్తాడు నీకు ల్యాండ్ ఇస్తాడు నీకు పెళ్ళిళ్ళు చేస్తాడు నీకు ఏమేమి అవసరమో అవన్నీ నీకు ఇస్తాడు ఎందుకంటే ఇంతగా ఇంత లోతైన విషయాలని బయలుపరిచే దేవుడు అంత చిన్న విషయాల నీకు సాయకూడా ఉండడా ఖచ్చితంగా సాయకుడు ఉంటాడు ఎందుకంటే ఒంటరిగా ఉండడా ఆయనకు ఇష్టం లేదు నాకు తెలుసు ఆయన చేసేవాడు పెళ్ళిళ్ళు చేస్తాడు ఏ ఎటువంటి సేవలున్నా ప్రతి దాంట్లో నుంచి తప్పిస్తాడు అని విశ్వాసంలో మనం చూస్తున్నాం మా వాక్యాలు కాబట్టి అక్కడ మనం భయపడద్దు అనుమానపడ అసలు లేదు బట్ ఇన్ఫర్మేషన్ మట్టుకు మీకు అవసరం అర్థమవుతుంది మీకు నేను చెప్పే విషయాలు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు మాకు మ్యారేజ్ సెటిల్ అయితే ఏ పాస్టర్ చేస్తాడు అన్న అనుమానం అసలేదు ఓడో ముక్కు ముఖం తెలియని పాస్టర్లు నా దగ్గరకు వచ్చారు వచ్చి చేసిండ లేదా ఎవరి ద్వారానో వస్తారు ఈ పాస్వర్ అకౌంట్ ఇంకొక పాస్ వచ్చి చేసిండు ఒక పాస్వర్ అకౌంట్ ఇంకొక పాస్ వచ్చి చేసిండు అది ప్రభు వల్ల జరిగింది ఆయనే నడిపిస్తాడు ఏదో రీతిగా నడిపిస్తూ ఉంటాడు సరే వాళ్ళని మనం కించపరచొద్దు వాళ్ళు మనకు సహాయకులుగా ఉన్నారు కాబట్టి ఇది ప్రభు వల్ల జరిగింది అనేసి ప్రభుకి కృతజ్ఞత చెప్తాం ఆ పాసల్ లేని డబ్బులు తప్పదు వాళ్ళకి ఇవ్వక తప్పదు ఎందుకంటే వాడు ఫుల్ టైం దాని మీద బ్రతుకుతాడు కాబట్టి అవన్నీ మనం ఇవ్వక తప్పదు పూజారులకే ఇస్తారు పదివేలు పది లక్షల రూపాయలు ఇస్తున్నారు పూజారులకి పెళ్లిళ్లలో మన దగ్గర ఇవ్వడానికి ముందు అవుతా ఉంటారు నాకు తెలిసి నేను చూస్తున్నా నేను చెప్తున్నా కూడా వాళ్ళకి వెనక ముందు అవుతారు ఆఫ్టర్ ఆల్ త్రీ థౌజండ్ రూపీస్ వాడి ఫీజు త్రీ థౌజండ్ నువ్వు థర్టీ థౌజండ్ రూపీస్ పెట్టి హాల్ రెంట్ తీసుకుంటున్నావు త్రీ ల్యాక్స్ రూపీస్ పెట్టి అన్నం పెడుతున్నావు కానీ ఈ విషయం మీకు అన్నీ తెలియాలా ఇవన్నీ మీరు తెలుసుకొని దేనికి కూడా ఆటంకం ఉండచ్చు అది నేను చెప్పేది మీకు విషయం అయ్యో నేను బబుల నుంచి బయటకు వచ్చిన కాబట్టి దాంట్లో నాకు మంచి కూరగాయలు ఉండే దాంట్లో మాంసం ఉండే దాంట్లో మాకు తెల్లగడ్డలుండే అని వాళ్ళు అన్నారు ఐగుప్తు గురించి మాకు అక్కడ చాలా బాగుండే అక్కడే బాగుండే ప్రజల ఒకటి వెళ్ళిపోయి వెళ్ళిపోని నేననేది ఎవరి హృదయం పరిస్థితి ఎవరి ఇష్టం వాళ్ళు దాని ప్రకారం వెళ్ళిపోవాల్సిందే సత్యంలో వచ్చినాక అందరు నన్ను విడిచిపెళ్ళిపోతారా అంటే శిష్యుడు మేము ఎక్కడ వెళ్ళిపోవాలని చెప్పారు శిష్యులు అందరూ ఆయన విమరిస్తే అందరూ వెళ్ళిపోతే అందరు వెళ్ళిపోతున్నారు కదా మీరు నన్ను వెళ్ళిపోతారంటే శిష్యుడు మేము ఎక్కడ వెళ్ళాలా ప్రవ్వా సమస్తం నీళ్ళనే ఉంది కదా కాబట్టి అటువంటి సత్యంలోనికి మనం వచ్చినాము మనం ఇంకెక్కడ పోం దేని విషయంలో కూడా చింతించాము నేను చెప్పాం మీకు అదే విషయం ఒకటి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలాలా ఎక్కడెక్కడ ఉన్నాయి సమాధి తోటలు కొత్తై సైనిక్ పురులో ఒకటి ఉంది తర్వాత హాస్మాత్ పేటలో ఒకటి ఉంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే బబులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు శ్రమలు అనుభవించినప్పుడు వాళ్ళని ఆదరించే బాధ్యత నీది నాది ఖర్చైనా టైం అయినా ఏమైనా మనం చేయగ తప్పదు అది నీది నా బాధ్యత మీకు ఇష్టమంటే మీ శక్తి కొలది మీరు చేయండి నా శక్తి కొలది నేను చేస్తాను ఎందుకంటే ఇది మనం ఏర్పరచుకు మనం మనల్ని అరీతిగా తయారు చేసిన దేవుడు కాబట్టి మనం తీర్మానించుకున్నాం అట్లా జీవించడానికి ఆదరించడానికి వరకు కాబట్టి మనం చేస్తాం చివరి వరకు అటనే చేస్తాం కానీ బయటకు వచ్చినాం కదా అనేసి దుఃఖపడి తిరిగి మళ్ళా వాపసు పోయే చేయొద్దు నీ సేవ అట్టు ఉండాలా మళ్ళా మేము పోయి ఐగుప్తులు పోయి తెల్లగడలు తింటాం అన్న వాళ్ళు వచ్చింది అరొచ్చు మేము చనకాలమైంది మటన్ తిని అని ఏడ్చిండరా లేదా మనం అట్లా అట్లా గడడానికి వీలైదు మాకు అక్కడే బాగుండే అక్కడే బాగుండే ఇది ఏంది బ్రదర్ ఈ బోధ మాకు అసలు ఏం అర్థం కావట్లేదు చాలా కష్టతరంగా ఉంది అక్కడే బాగుంది బ్రదర్ ఒక గంట సేపు వాక్యం ఆత్మ పొందుకుంటాం వర్షిప్ చేసి వెళ్ళిపోతాం అదే బాగుంది బ్రదర్ మాకు అనే దశకి మనుషులు తయారు కావచ్చు కాబట్టి మనల్ని హెచ్చరించాలా ప్రభు మనం సిద్ధపడాలా దానికి తగినట్లు జీవించాలా మరణంతో నరకంతో వాళ్ళు నిబంధన చేసుకున్నారు బుడంబడిక చేసుకున్నారు అగ్రిమెంట్స్ చేసుకున్నారు వాళ్ళు బైడి రావద్దనే కాబట్టి తప్పక వాళ్ళు మరణిస్తారు వాళ్ళందరూ హతసాక్షులు కాక తప్పదు అది నేను మీకు చూపిస్తూ వచ్చేవారం ఎట్లా అవుతారు సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్గా ఎట్లా వాళ్ళు మరణిస్తారు అన్న విషయాలు అండ్ వీళ్ళు ఎట్లా వాళ్ళని చంపుతారు అనే కూడా అక్కడ ఉన్నాయని నేను మీకు చూపిస్తూ వచ్చేస్తాను వచ్చేవారం ఈ గుర్రం చాలా వింత రకమైన గుర్రం అక్కడ గుర్రాలు గనకు కనిపించావు ఎక్కడ కూడా మార్కెట్లా అది వింతరకంగా ఉంటుంది అది ఎందుకంటే అది ఎందుకు మీరు నెబుగ సరికు కలిగిన దర్శనం చూడలేదా అది వింతరకమైన ప్రతిమ కదా అది చాలా వింతరకంగా ఉంది అది నెబుగద్దు సరికి కలిగిన ఆ దానియులకి తర్వాత కలిగిన దర్శనంలో కూడా వింతరకమైన జీవులు అవి నాలుగవ జీవులు చూడండి మీరు అది వికృతంగా ఉంది బహుభయంకరంగా ఉంది దాన్ని ఎట్లా వర్ణించినా అర్థం కావాలి అది నాలుగవ గుర్రము దీనికి సంబంధించింది సరే మళ్ళీ ధాన్యలు గంకపోతే మనం ఎక్కడిక వెళ్ళిపోతాం కాబట్టి అవి ఆల్రెడీ పార్ట్ టూలోనో పార్ట్ త్రీలో ధ్యానించిన మనం ఇంకా మళ్ళీ ఇప్పుడు విశదీకరించి ధ్యానించడానికి వీల్లేదు కాబట్టి అది బహుఘోరమైంది వింతకరమైంది ఎందుకు ఘోరమైందంటే అది చాలా పవర్ఫుల్ గుంపు అది సర్పంలు అనేది చాలా పవర్ఫుల్ గుంపు ఎటువంటి పొలిటీషియన్ వాళ్ళ మాట నమ్ముతాడు ఎటువంటి పోలీసుడు వాళ్ళ మాట నమ్ముతాడు ఎటువంటి లాయర్ వాళ్ళ మాట నమ్ముతాడు అది చాలా పవర్ఫుల్ గుంపు ఆ గుంపు పోయి ఎరుసలేని తొక్కుతాడు అది వచ్చారో నేను మీకు చూపిస్తాను ఆ గుంపు కాళ్ళ క్రింద ఏర్శల్యం అంటే గొప్పజనము తొక్కబడతారు అన్న విషయం ఏర్శలం అంటే గొప్ప సాదృశ్యం అవన్నీ మనం దీర్ఘంగా వచ్చారని ధ్యానిస్తాం అంతవరకు దేవుడు కాచి కాపాడాలని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మరోసారి మీ కృపలో మమ్మల్ని అందరినీ మీకు ఎంతో వదనాలు ప్రవ్వా ఆ పాండుర వర్ణము రంగుగల గుర్రము దాని రావుతు గురించి మేము మీరు ధ్యానిస్తున్నాం ప్రవ్వా ఇంగ్లీష్ బైబుల్లో మటుకు పేల్ హార్స్ అనుంది ప్రవ్వా తెలుగు బైబుల్లో మట్టుకు బ్లూ హార్స్ అనుంది ఉంది ప్రవ్వా బ్లూ హార్స్ అనేది కూడా వింతకరంగానే ఉంది అది ఎప్పుడు చూడం ఎక్కడ కూడా సృష్టిలో కాని అవి మిళితమైనవి మిక్స్ అయిపోయిన రంగులు ఆ గుంపులన్నీ కలిసిపోయిన సర్పములు తేళ్లు ఈ యొక్క కలయిక బహుఘోరమైంది భయంకరమైంది అవి విలయతాండం ఆడి గొప్పజనని తొక్కేడి కాబట్టి అది చాలా ఘోరమైంది భయంకరమైంది దాన్ని చూడడానికే భయం వేస్తుంది దేవుని సేవనే చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు చంపడం వలన దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటున్నారు ప్రవ్వ ఈరోజు కూడా ఒక తెగ వారి దేవునికి సేవ చేస్తున్నారు అనుకుంటున్నారు మనుషులను చంపడం కానీ వాళ్ళు దేవునికి విరోధం అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటలేరు నరహత్య చేకుడి అని మోసే ఆజ్ఞాపించింది దాన్ని సంపూర్తి చేసేది ద్వేషించడమే నరహత్య అని మీరు చెప్పినారు ప్రవ్వ కానీ లోకం అంతా ద్వేషంతో నిండింది నరహత్యతో నిండింది ప్రవ్వ నిరపరాధుల రక్తాన్ని చిందిస్తుంది ప్రభ మతం ఈరోజు ప్రపంచమంతట మీరు త్వరగా వస్తారని మేము విశ్వసిస్తున్నాం వీటన్నిటి నుంచి మాకు విడుదల కల్పిస్తారని మేము విశ్వసిస్తున్నాం ప్రవ్వ త్వరగా రమ్మని మేము ప్రార్థిస్తున్నాం ఇవన్నీ నెరవేరలా అవును ప్రవ్వ అంతమో ఇవన్నీ నెరవేరినాకనే అంతమని మీరు హెచ్చరించినారు మమ్మల్ని ఎన్నిసార్లు ఇవి వేదనలకు ప్రారంభము కానీ అంతము తర్వాత వస్తుందని మీరు చెప్పినారు ప్రవ్వ రెండు వేల సంవత్సరాలు ఆరంభ అయి ఆరంభం ఈ వేదనలు ప్రభా వాటి అంతము కాలానికి మేము సిద్ధపడుతున్నాం కానీ మీరు దేని విషయంలో చింతించారు మీరు దేని విషయంలో భయపడరు మీరు పరిగెత్తరు నిదానంగానే నడుచుకుంటూ వెళ్తారు మీరు మా హెచ్చరించినారు కాబట్టి ప్రబ్బా గొప్ప జనాన్ని ఎట్లనే కాని మీ తట్టు నడిపించాలా అన్న తపనలో మేము ఆతరపడకుండా మీ యొక్క సమయానికి తగినట్లు మేము ముందు పోలాగిన మేము ఎట్లా మాట్లాడాలనో మీరే మాకు మాటలని మా నోట్లో పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రేమతో ఆదరణతో కరుణ వాత్సల్యతో మేము ఈ యొక్క వాక్యాన్ని అనేకలకు ప్రకటించాలా అటువంటి సేవ జీవితము అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగరించి నడిపించామని ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ